ప్రార్థన చేస్తున్నా స్టార్టింగ్ ప్రయత్నం చేస్తాను స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనూతుడా సర్వశక్తి సంపూర్ణ నీకు ఎంతో గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం ప్రభా మలందరినీ సురక్షితంగా కాపాడి అయినా మీ కృపలో భద్రపరుచుకొని అయినా మూల సజ్జీలకు నిలబెట్టుకున్నాం ప్రభా దివారాత్రులు మూలగా కాపాడైనా నూతన దిగం మాకు గొప్ప దేవ నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయి అనేకే స్తోత్రమైన మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని సమస్తాన్ని మీరు మాకు ప్రభా వాటి అన్నిటిని బట్టి నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయా నీటి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్న ఆయన గత రెండు రోజులు ప్రభావ తండ్రి పరిచర్ అంతట్లో మీరు మాకు సహాయ కలిగి ఉన్నారు ప్రభావ అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని మీరు మాకు అనుగ్రహించినారు ఎంతో మంది ప్రభావ వాళ్ళ జీవితాలు మీకు సమర్పించుకున్నారు అయినా రక్షణ కార్యం మీరు అక్కడ నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయ్యా ప్రతి ఒక్క బిడ్డలు మీరు స్వస్థపరిచేందుకని ఎంతో వందలు ఇస్తాయ్యా అని ప్రభావ బిడ్డలు ఎంతగానో ఆసక్తితో మీ వాటికి విన్నారు ప్రభావ వాళ్ళ జీవితాలు ప్రభావ నా తండ్రి మీరు బలపరచమని ప్రధిష్టమైన ప్రతి ఒక్కరు మీరు ఆకర్షించుకుని ప్రభావ ైనా బిడ్డలైనా ఎంతగానో ఓ ప్ర వాక్యాన్ని ప్రకటించినప్పుడు ప్రభావ అతన్ని ప్రార్థన పెట్టడం చెప్పి వాళ్ళు ఆమోదించినారు అది మీ వల్ల కలిగింది ప్రభావ గొప్పదేవ ఆత్మలని రక్షణ పొందాలా ప్రభావ అక్కడ ఉన్న ఒక్కరు కూడా నశించిపోతు ప్రభావందరూ రక్షణ పొందాలా క్రీస్తు క్రీస్తుల భావసం పొందాల ప్రభావ ప్రతి ప్రతి రోజు ప్రభావ ఆరాధన జరగాల ప్రభావ ఆ ప్రాంతాల్లో ప్రభావ చుట్టుపక్కల గ్రామాల్లో మీ సేవను విస్తరింపజేయమని ప్రార్థిష్టం పరిశుధాత్మ కార్యం మీరు బలంగా జరిగించమని ప్రార్థ్యం గొప్ప దేవ మీరు ఆశ్రయించండి అయినా ప్రభావ తిరిగి మమ్మల్ని హైదరాబాద్ చేసేందుక నీకు ఎంతో వర్ణాలు ఇస్తాను నీకు ఇస్తూ మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని సమస్తం మీరు మాకు అనుగరించినారు వాటి అన్నింటిని బట్టి నీకు ఎంతో వర్ణాలు నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడం అయినా గొప్ప దేవ యొక్క మధ్య కాలశనైనా మేము అందరం ప్రభావ మీ సంధికి మీ నామానిస్తూ తీసుకు ఘనపరుషులకు మీ సన్నిధిలో ప్రభావం సమయం గడపకు వచ్చినైనా మరిలాగా మీ పాదాల దగ్గరికి వచ్చినందునైనా మీరు మాతో మాట్లాడిన ప్రభావం మమ్మల్ని బలపరచండి అయినా మీకు నూతనమైన పరిశుభాత్మభిషేకం పర్లోకొక జ్ఞానం మాకు అందించ మా తలంపులు ఆలోచన సమస్తం కొట్టివేయండి మీ తలంపులు మీ జ్ఞానం మీ ఆత్మ తమ్ములు నింపి బలపర్చు మారు సరిజీర్ణం మీ సమన్నత సారలతో పరిశుభ్రలు నడిపించండి పాటందరూ మరి పొందిన వాక్యం మాతో మాట్లాడిన ప్రభావ రాణ తొలగ నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసి ఈ ఆరదనంతట్లో మీరు ఆధిపత్యం నడిపించండి మీకు పరిశుధాత్మ నడిపిచ్చేసి నేను తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిష్టం తండ్రి ఆమె స్తో ప్రభా పరశుద్ధ మహిమోన్నత దేవ మీకు వందనాలు ప్రభా యేసుక్రీస్తు నామం బట్టి ఆమె ప్రార్థనలో కూర ప్రభా మీకు వందనాలు ప్రభా దాన్ని బిడ్డల వరకు మీరు అప్పించండి వాళ్ళకి మీ యొక్క సమయం దయచేయండి ప్రభా మహిమోన్నత దేవ యేసరాజ మీకు వందనాలు ప్రభా మీ కొరకు ప్రభావ తీర్మానం చేసుకుని ప్రభ జీవితాలను ముందుకేసుకొని ప్రభా వెళుతున్న ప్రతి ఒక్క బ్రదర్ ని మీరు దీవించండి మరి ముఖ్యంగా అన్న వాళ్ళ టీం ని ప్రభా ట ఏరియాస్ కి వెళ్తున్న టీం ని రవి అన్న ప్రభావ వాళ్ళ టీం ని అందరినీ దీవించండి ఆస్వాదించండి మీ యొక్క ఆత్మ నడిపించేత నడిపించండి ప్రభా వారి జీవితాలు కూడా మీరు మెండైన దీవెనలను కుమ్మరించండి ప్రభావం మహిమోన్నత దేవ మీకు బంధనాల ప్రభా వాళ్ళ ఫ్యామిలీస్ అన్నిటి మీరు ప్రొటెక్ట్ చేయండి ప్రభావ సేవని ఇంకా ఫలింపు అభివృద్ధి మీరు దయచేయండి ప్రభా అదే రాజా మీ కొరకు తీర్మానం చేసుకున్న జీవితాలు ప్రభావం దేవశ్రముల నుంచి సోదరుల నుంచి ప్రభావం దేవం మీ నామం మహిమార్థమై ప్రభావాలను ఇంకా ముందుకు నడిపించి దేవ మీరే తోడుగా నీడగా ఉండేనా ప్రార్థిస్తున్నాం ఆమె ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన స్వరూపము ప్రియుడైన పద్మాసులో ప్రియమైన యసు స్వరూపము ప్రియ మారజుచి బహుధన్యుడాయ ప్రియ నిను చూడ నిమ్ము ప్రియ మార చూచి బహుధన్యుడాయ నిను చూడ प्रभु येशू न रक्षक नसगु कन्नुल नाकु निरता मुने निन्नू चूडा प्रभु येशू न रक्षक नसगु कन्नुल नाकु निरता मुने निन्नू चूडा अल्फयनी वे ओमे जयुनीवे al shayonive ome jayunive prabhu yesu narakshaka nosagukannulu naaku nirathamune ninnu chudaa prabhu yesu narakshaka nosagukannulu naaku nirathamune ninnu chudaa రిగి ఏరిగి చె చెడిపో న్ీాయాీరిగి ఏరిగి నే చెడిపోతీని ఏమరే పీతిని మోసా పొతీ నేను దృష్టితోల గితి దాసూడ నను చూడ నిమ్మో మోస పోతి నేను దృష్టి తొలగి దాసు నన్ను చూడ నిమ్మో ప్రభుయేసున రక్షకా నుసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ ప్రదేశరతముని నిన్ను చూడా లోకా భోగాల పైన నేత్రాలు సో కాకుండునట్లు కృప చూపుము లోకా భోగాల పైన నేత్రాలు కుండు కృప చూపుము నీ మహిమ దివ్య స్వరూపమును నిండ రానను నీ మహిమ దివ్య స్వరూపమును నిండ రానను ప్రభు ఏసు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభుయేసు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా అల్లిలో థ్యాంక్ యూ అన్నీ సరస్వణ మనం చిన్నగా వాక్యం స్టార్ట్ చేస్తాము గొప్పదేవా సర్వశక్తి సంపూర్ణ మహోన్నతులకు తండ్రి మహమస్వరీపేవ కృప మ నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయ గొప్ప దేవ ఈ ఘర్షణ కాలమంతా అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో పత్రపచ్చుకొని మమ్మల్ని సజీ లేకులు నిలబెట్టుకున్న ప్రభావ దివరాత్రులు కాచి కాపాడిన ప్రభావ నీకెంతో వర్ణాలు అర్పించుకుంటున్నామైనా నీకే కృతజ్ఞత అశ్వపులు గొప్ప దేవ నశించిపోయిన దాన్ని మెత్తిక రక్షించిన ప్రభావ అయినా ఈ లోకమంతా ప్రభావ నశించిపోయింది ప్రభ అప్పుడునైనా కానీ ఈ లోకానికి ప్రభా ఆ సిల్లో ప్రభావ నైనా మీకు రక్తాన్ని మా కొరకు కాచిన మీకు ప్రాణాన్ని కరైదానంగా పెట్టి ప్రభావ పత్తి ఒక్క బిడ్డ మీరు రక్షించుకున్నారు ప్రభావ నీకు ఎంతో వర్ణాలు ఈ లోకమే ప్రభావ ఎంతో భయంకరమైన కాలంలో ఉంటుండే కదా ప్రభావ నైనా ఎక్కడి ఇచ్చిన కాదు ప్రభా అంతా అక్రమం అన్యాయం ఓ ప్రభావ ఎంతో భయంకరంగా ఉంది పాపము దుష్టత్వం ప్రభావ అక్రమం విస్తరించిపోయింది ప్రభావ ఎక్కడ కూడా ప్రేమ లేదు ప్రభావ నశించిపోయింది ప్రాభ నా తండ్రి ఇస్తే ప్రభు ఎందుకు రక్షించే వాళ్ళు కొరువైపోయినారు ప్రభావ ఎంతో భయంకరమైన కాలాన్ని మేము ఉంటున్నాం కానీ మీరు మమ్మల్ని రక్షించినారు ఈ లోకంలో కాబట్టి ప్రభావ మమ్మల్ని రక్షించే ప్రభావ నిత్య నరకం నుంచి ఆ నిత్యం అగ్ని మమ్మల్ని కాపాడిన ప్రభావ నీకు ఎంతో వందాలు అర్పించుకుంటున్నాయి ఈ క్షణం వరకు మేము అంటే అది కేవలం మీ కృపణమే ప్రభావ ఇంటి నిమిత్తమైన ప్రభావ మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు ఎందుకు కాపాడుతున్నారు ప్రభావ అయినా మా పిలుపు మా ఏర్పాటు నిత్యం చేసుకు మరీ జాగ్రత్త పడాలి నైనా ఇస్త తండ్రి అనేక చోట్ల అనేక ప్రాంతాలకు వెళ్లి ప్రభావ క్రీస్తునామం మెరుగైన చోట్ల వెళ్ళి మీ ప్రేమను మేము ప్రకటించాల ప్రవ్వ నైనా ఒక్కరు కూడా మీకు ఇష్టం లేదు ఈ మాకు కూడా ఇష్టం లేదు ప్రవ్వా నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రభావ మీరు కన్నీరు ఇచ్చినారు ప్రభావ ఎరుశ ఇష్టం లేదు కన్నీరు ఇచ్చినారు నలు ఎందుకు నేను చేసిన చెప్పి ప్రభావ మీరు పశ్చాత్తపడి నోచుకున్నారు హృదయంలో ప్రభావ ఎందుకంటే వాళ్ళు బాల్యం నుంచి చెడ్డ వాళ్ళే పాపంలో జీవిస్తున్నారని మీరు ఎంతగా నోచుకున్నారు ప్రవ్వా నైనా మీరు తిరిగి లోకానికి రావాల్సి వచ్చింది ప్రభా సింహాసనం విడిచిపెట్టి మా కొరికి అంతగా తగ్గించుకుని ప్రభావ నా తను మమ్మల్ని మమ్మల్ని లోకానికి దిగి గొప్ప దేవుడు ప్రభావ నీకు ఎంతో మీరు రాకుంటే మీరు నశించిపోయే వాళ్ళం ప్రభావా నిత్య నరకంలో మేము పడిపోయేవాళ్ళం కాబట్టి నైనా మా శిక్ష మీరు తప్పించి మమ్మల్ని విడిపించినారు నాయన మేము భరించిన శిక్ష మీరు భరించిన సెలవు మీద మా కొరికి అంతగా మీరు శ్రమ మా బిడ్డలు కల్పించినారు నాయన కాబట్టి ప్రభావ మీ బిడ్డల మీద మేము కూడా అలాంటి భారం కలిగి ప్రభావా నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రభావ మేము కూడా ప్రభావ పరిగెత్తాలా ప్రభావ ఎక్కడ నశించిపోయిందో ప్రభా అక్కడ మేము పరిగెత్తాలి ఎక్కడ చీకటి ఉందో అని అక్కడ మేము పరిగెత్తాలా మీ వెలుగులు మేము ప్రకటించాలా ప్రభావ అందు నిమిత్తమే ప్రభావ ఇంతకాలం మీరు మమ్మల్ని కాచి కాపడనారు ఎంతకాలం భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి కానీ ప్రభావ మీ మమ్మల్ని పోషించడానికి మమ్మల్ని కాపడ్డారు ప్రభావ నీకు ఎంతో వందాలు అర్పించకుండా నేను ఈ యొక్క మధ్య కాని సమయం మీ సన్నిధికి మేము వచ్చినాం ప్రభావ మీరు మాతో మాట్లాడండి ప్రభావ మమ్మల్ని బలపరచండి అయినా మీకు నూతనమైన పరిశుద్ధాత్మ అభిషేకం మాకు అనుగరించండి పరలోక జ్ఞానం మాకు అనుగించండి అయినా వాక్యంలో సత్యం మీ గ్రహించలాగ నా ఆత్మీయ నేతలు ఇప్పటిన ప్రభావం మా హృదయంలో మీరు ప్రార్థిష్టం పరిశుధాత్మ దేవ హృదయంలో రమ్మను ప్రార్థిష్టమైన మీకు పరిమిషిస్తున్న హృదయంలోకి రా ప్రభావ నీ ఆత్మతోనని నింపిన హృదయంలో నువ్వు నాతో మాట్లాడమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామని తండ్రి ఆమె లోకాస్తు వార్తలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము ఇది మనం ఎప్పుడు ధ్యానించిన వాక్యమే కానీ ఇక్కడ కొన్ని ఆత్మీయ సత్యాలు దేవుడు మనకు అనుగ్రహించండు కాబట్టి ఈ లోకంలో ఎందుకు మనం ఈ లోకంలో దేవుడు పుట్టించు మమ్మల్ని లోకంలో అనేది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఆయన అన్నాడు ఈ లోకంలో వచ్చినప్పుడు నశించిపోయిన దాన్ని వెతికి రక్షించటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చేవాడు కాబట్టి మార్కు లూకస్ వార్త పంతొమ్మిదో అధ్యాయం పదవచనం మనం చూసినప్పుడు రచించిన దాన్ని వెతికి రక్షించటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను ఎవరితో చెప్తున్నాడు జక్కయ్యతో చెప్తున్నాడు అక్కడ జక్కయ్య ఒక ధనవంతుడు ఉంటుండే ఆయన బహుధనికుడు ఆయన అయితే యేసు ప్రభు గురించి ఆయన విన్నాడు యేసు ప్రభు ఎవరో చూడాలా అని చెప్పి ఆయనకి ఎంతో ఆశ కలిగింది కాబట్టి ఎందుకంటే గొప్ప జనసమంతా ఆయన వెంట వస్తూ ఉంది ఈయన అని చెప్పి ఈయన గొప్పతనం మీద ఆయన జక్కయ్య కాబట్టి ఆయన సంచారం చేస్తున్నప్పుడు అనేక గ్రామాల్లో అనేక ప్రాంతాల్లో ఆయనని వెంబడించిన వాళ్ళు వాళ్ళంతా అప్పుడు జక్క చూసి ఏసు ప్రభు అంటే ఎవరు తెలుసుకోవాలని ఆయన ఎంతగా ఆసక్తి కలిగి ఆ మేడి చెట్టు ఎక్కినప్పుడు తర్వాత ఆయన దిగి రావటం తర్వాత వాళ్ళ ఇంట్లోకి తర్వాత నేడు ఇంటికి రక్షణ వచ్చింది ఆయనకు మారుమనిసి రావటం ఇవన్నీ చూడండి ఏసు ప్రభు ప్రాంతంలో వెళ్తున్నప్పుడు ఇవన్నీ జరిగిన కార్యాలు ఇది మనం జాగ్రత్తగా మనకు గమనించాల ఎక్కడికైతే మనము మన మన మన జీవితంలో మనం చూస్తే మన ఎన్నో ప్రాంతాలకి వెళ్ళి ఉంటాం కదా ఎన్నో ప్రాంతాలకు మనం వెళ్ళి ఉంటాం ఎక్కడ పోయి కానీ ఎక్కడ పోయినా దేవుడు విశేషమైన కార్యాలు చేస్తున్నాడు ఎంతో మందికి ఆ విడుదల కల్పిస్తున్నాడు ప్రార్థన ద్వారా ఎంతో మంది ప్రభుని తెలుసుకోగలుగుతున్నారు ఆ రీతిగా మన ప్రభు ఏ రీతిగా ఈ లోకంలో సేవ చేసిండో మనుషు కుమారుడు పరిచారము చేయటకు వచ్చినా కానీ రాలే ఆయన కాబట్టి పరిచారం చేయటం తర్వాత క్రయధర్మంగా తన ప్రాణం ఇష్టకొచ్చిందంట రెండు విషయాలు చెప్తున్నా అక్కడ ఒకటి నువ్వు పరిచారం చేయాలంటే ఆయన పరిచయం చేయాలి తర్వాత నీ ప్రాణాన్ని కూడా నువ్వు లెక్క చేయడానికి వీలుదా కయదనంగా పెట్టాలా నీ ప్రాణాన్ని ప్రాణార్పంగా పోయాలనే సేవలో మన ప్రభు చేసింది ఆ రీతిగానే కాబట్టి మన సేవ జీవితంలో కూడా అట్లనే ఉండాలా అలాంటి ఫెయిత్ అలాంటి విశ్వాసంలోకి మనం పోవాలా కాబట్టి ఎందుకు ఈ మాట మన ప్రభు చెప్పిందంటే నశించిపోయిన దాన్ని వెతికి రక్షించి ఎక్కడ నశించిపోయిందో అక్కడ వెతకాలంటే మనం పోయి చూడండి ఇది కష్టం కదా ఎక్కడ నశించిపోయింది మనకి ఎట్లా అది వెతికినప్పుడు తెలుస్తుంది అన్నట్టు అది వెతుకుతూ ఉంటే తెలుస్తుంది ఇప్పుడు ఒక వస్తువు ఏదైనా పోయిందనుకో మన దా మాకు మనం ఏం చేస్తుందని జాగ్రత్తగా వెతికితం అన్నట్టు వెతికితే దొరుకుతుంది ఖచ్చితంగా దొరుకుతుంది కొంతమంది ఇదికి ఏం దొరకదు అని చెప్పి విడిచిపెట్టేసి కానీ వెతికేంత వరకు మనం వెతకాలంట అది భారం అంటే కొంతమంది వ్యక్తిత్వం ఏం దొరకలేదని చెప్పేసి ఏం చేస్తారు వచ్చేస్తారు అన్నట్టు ఏస్తు శిష్యులు ఆయన రాత్రి అంతా చేపలు పట్టడానికి పోయాడు సముద్రం మీద వల వేసినా ఒక్క చేప కూడా దొరకలే కదా ఒక్క చేప కూడా దొరకలే ఎప్పుడైతే మన ప్రభు కనిపించే ఆయన చెప్పండి ఇప్పుడు వేయి కుటుంబ వలయండి ఇప్పుడు పడితే చేపలు ఉంటే వెయ్యి లేదు ప్రభు రాత్రులంతా ప్రయాస మా వల కాలేదు ప్రభు ఒక్క చేపలు ఇప్పుడు ఇవళ ఇప్పుడు నువ్వు నేను చెప్తాను కదా ఇప్పుడు నువ్వు ఇప్పుడు పడతాయి చేపలు అప్పుడు వల ఇస్తే పెద్ద పెద్ద నూట యాభై మూడు చేపలు అని ఉంది అక్కడ పెద్ద పెద్ద చేపలు పడితే పక్కన వలవలు పిలిపించుకొని వలలాగి అంట కంటే ఎట్ల మనం అర్థం చేసుకుని చెప్పండి దొరికేంత మనం వెతు ఒక దశలో మనం పోతా ఉంటాం ఎన్నో ప్రాంతాలు పోతా ఉంటే అక్కడ పోయిన మనుషులు ఉండరు అక్కడ ప్రాంతాలు ఎవరు ఉండరు కానీ మనకేమనిపిస్తుంది అంటే అరే ఇంత దూరం వచ్చినా కదా కానీ ఎవరు ఇక్కడ అని చెప్పి నిరుత్సాహపడిపోతామంట కానీ మనం నిరుసాహపడవద్దు సరి వాళ్ళు లేకపోయిన వైతును ఆ గ్రామంలో నువ్వు కదా నువ్వు ఆ గ్రామంలో ఆ ప్రాంతంలో అడుగు పెట్టినప్పుడు ఏం జరుగుతుంది దేవుని ఒక వెలుగు అక్కడ ప్రకాశిస్తుంది అది మనకు గమనించాల ప్రతి క్షణం మనం ఎందుకంటే ఎక్కడ ఏ ఫీల్డ్ లో నువ్వు పొందినా కానీ అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు వాగ్దానం అది కాబట్టి ఆ వాగ్దానము అక్కడ నెరవేరుతుంది అది నువ్వు సంపూర్ణంగా విశ్వసిస్తే ఆయన వెలుగు అక్కడ నీ పాదాలు అక్కడ అంటే ఆయన పాదాలు కదా ఆయన నీలో ఉన్నాడు ఆయన పాదాలు మన మనతో పాటు ప్రభున్నాడు ఈ విషయం అర్థం చేసుకోవాల సేవ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు ఒంటరి కావు ప్రభు నేను ఒంటరిగా నా తండ్రి నాకు నాకున్న నా కుడి పాసినట్టు నీకు కదరచబడినడు శిష్యులందరూ వెళ్ళిపోయినారని గరిస్తమైన తోటలో పట్టబడినప్పుడు కానీ ప్రభు అన్నాడు నేను కాదు నా తల్లి నాతో పాటు ఉన్నాడు అన్నాడు కాబట్టి ఏసు మనతో పాటు ఉన్నాడు అనే విషయం ఉన్న మనం మర్చిపోవద్దు నువ్వు ఒంటరిగా కావచ్చు నువ్వు ఒక్కడవే వెళ్ళొచ్చు సేవకి ఎక్కడికైనా పోవచ్చు కానీ ప్రభు నీతో పాటు ఉన్నాడు అనే విషయం మనకి ఎప్పుడు నువ్వు మర్చిపోవద్దు నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుని వెలుగు ప్రకాశిస్తుంది అక్కడ చీకటి శక్తుల నువ్వు గడగడ్డ వణికిపోతాయి అవి వెళ్ళిపోతే నుంచి దేవుని వెలుగు వస్తుంది నువ్వు ప్రార్థన చేస్తూ ప్రవ్వా ఈ గ్రామానికి మరొక అవకాశం ఏ ప్రవ్వా అని ప్రార్థన చేస్తే తప్పక మళ్ళీ అవకాశం దేవుడు ఇస్తూ అది వచ్చేంత వరకు మనం ఎత్తుకోవాలన్నట్టు శిష్యులు అంతే కదా ఏదో ప్రయాసంతో పోయిండ్రు వాళ్ళు ఎందుకు చేపల వాళ్ళు చెప్పండి ఎందుకు వాళ్ళు చెప్పి చెప్పాలన్న చేపలు ఏస్తు ప్రభు చనిపోయిండు ఆయన ఆయన అయిపోయింది కానీ ఏం లేదు ఏముంది మన మన పరిస్థితి ఏంది ఆయనతో పాటు ఉన్నంతకాలం ఉంటుంది తర్వాత ఆయన వెళ్ళిపోయిండు ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్పి మళ్ళీ ఏం చేసింది తెలుసా సేవ పక్కన పెట్టేసి మళ్ళా యథావిధిగా చేపల పట్టి అన్నట్టు పేరు దగ్గర పేరుతో నేను చేపల పట్టి పోతాను నువ్వు పోతే మేము కూడా వస్తాం పేరు అని చెప్పి యథావిధి ఎప్పటిలాగా చేపల పట్టి పోయింది అస్సలైన పని వదిలేసి చేపల పట్టి పోయినాడు ఏం దొరకలేదు ప్రభు వచ్చి చెప్పినప్పుడు అప్పుడు పడ్డాయి చేపలు అప్పుడు తెలుసుకున్నారు వాళ్ళు ఈ నిజంగా దేవుడు ఏసు ప్రభునని అప్పుడు వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి అప్పుడు దాకా తెలీదు ప్రభు చూడండి ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన ఆయన ఎప్పుడు కూడా మన వెంటాడుతూనే ఉంటాడు ఆయన ఆత్మ వెంబడిస్తూనే ఉంటాడు కానీ మన అది గ్రహించాల చూడండి అప్పుడు వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి అప్పుడు ఆయన ప్రత్యక్ష పరచుకున్న వాళ్ళకి శిష్యులకి అప్పుడు మళ్ళీ కదలికొచ్చి అప్పుడు అప్పుడు పోయి మనుషులను పట్టిండే వాళ్ళు అసలైన మనుషులు అసలైన చేపలను పట్టిండే వాళ్ళు ఈ లోకంలో ప్రభులు విడిచిపెట్టి ఈ లోకంలో ఎంత ప్రయాస పడ్డావో నీకు ఏం దొరకదు అన్నట్టు ఎప్పుడైతే ఆయన ఆజ్ఞను తీసుకొని వల వేసిండో అప్పుడు చేపలు అందుకే మనం ఆయన ఆజ్ఞను పాటించి సంపూర్ణంగా ఆయన మీద ఎప్పుడైతే మనము ముందుకు వెళ్తామో ఆశ కలిగి రక్షించాలి ఎన్నో ఆత్మ నశించిపోతాయి నువ్వు ఎప్పుడైతే నువ్వు ముందుకు అడిగేస్తే విస్తారంగా దేవుడు చేపలు ఇస్తాడు మనకి విస్తారమైన ఆత్మని ఇస్తాడు మనకి అప్పుని నీ తెలిసి ఎక్కడ నశించిపోయింది అక్కడ దేవుడిని చూపిస్తూ ఉంటాడు నువ్వు పోతా ఉంటే దేవుడు చూపిస్తూ ఉంటాడు ఆటోమేటిక్గా ద్వారాలు దరపడతా ఉంటాయి బహు ఆశ్చర్యకరమైన విషయం జరిగింది మొన్న మేము ఆ ఊరికెళ్ళినప్పుడు నాకెందుకో దేవుడిని ఈ వాక్యం గ్యాప్ కనిపించింది అయితే ఒక బ్రదర్ ఉన్నట్టు ఆయన అయితే ఆయనకు మంచి పిలుపు తర్వాత ఆయన దేవుణ్ణి నమ్ముకున్నట్టు విశ్వాసే కానీ మంచి విశ్వాసం ఉంది కాబట్టి దేవుణ్ణి నడిపింపొంది ఆయనకి బాగుంది కానీ ఆ ఊర్లో ఉన్న పాస్టర్లు కానీ అంత ఆయన ఏం చెప్పినా కానీ వాళ్ళు చొలకనగా తీసేస్తారు అన్నట్టు ఏం చెప్పేది అన్నట్టుగా అంటుంట అయితే ఆయన నాకు తెలియదు కానీ రీసెంట్లీ పరిచయం ఏండు ఆ పాస్టర్లతో అంత ముందు వాళ్ళు చర్చలు నడిపించి అయిపోయిన తర్వాత గ్రామాల్లో పోయి సువార్త జాను అని చెప్తే ఎవరు పోయి ఉండేటోళ్ళు కొన్ని గ్రామాలకు పోయిన అన్నిళ్ళు ప్రాంతానికి వెళ్తే వాళ్ళు చెప్పారంట ఈయన పోయి ఈయనకొక ఒక విధానం ఏంటంటే ఎక్కడ పోయినా సరే తెలుసుకొని ఎంత నాన్ క్రిస్టియన్స్ అయినా సరే ఎవరైనా సరే వాళ్ళకి కన్విన్స్ చేసేసి మీరు ఎట్లా నమ్ముకోండి అమ్మా ఎట్లా అని చెప్పి చెప్తే వాళ్ళు కూడా ఒప్పుకుంటారు ఎన్నో ప్రాంతాలు ఆహ్వానించి ప్రార్థన పెట్టండి అన్నిలు ప్రాంతాల్లో చూడండి అయితే రీసెంట్గా ఒక విషయం జరిగింది ఏంటంటే మొన్నటి దినం నిన్నటి దినం మేము పరిచయకెళ్ళినప్పుడు ఆ ఒక బ్రదర్కి ఎంతో ఆసక్తి ఉంది ఆయన ఫోన్ చేసి సార్ సార్ అని సార్ మీరు రావాలి ఖచ్చితంగా ఎన్నో ప్రాంతాలు సువార్త ఉంది సార్ మీరు కంపల్సరీ రావాలా కాబట్టి ఇక్కడ ఉన్న పాస్టర్స్ ఎవరు నా మాట వింటలేరు స్పందిస్తలేరు మీరు ఏదో దేవుని భారం కలిగిన వాళ్ళు మీరు మా ఊరికి వచ్చారు మా గ్రామాల్లో మా మా సంఘాల్లో మీరు వాక్యాలు చెప్పినారు మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నాం దేవుడు సత్యం చెప్పినారు పాస్టర్ గారు మీకేమన్నా ప్రేరేపణ కలిగి వస్తే కొన్ని గ్రామాలు ఉన్నాయి సార్ మీరు రావాలా వచ్చి సువార్త చెప్తే చాలా సంతోషం అంత అన్నిలు ప్రాంతం అని చెప్పి నాకు ఎంతగానో అనిపించింది అది మంచి అవకాశం కదా అని చెప్పేసి ఆ ఇదే ఇదే మాట కొన్ని కొన్ని సంవత్సరం రెండు సంవత్సరాల ఆ పాశాలు ఊరు పాస్టా చెప్తే ఎవరు కూడా స్పందించలేదంట వాళ్ళు అప్పుడు కానీ స్టార్ట్ చేస్తుంటే మినిస్ట్రీ ఈ పాటికి ఆ రక్షణ పొందేవాళ్ళు కానీ పాప మాకు చాలా స్థోమత చాలా ప్యూర్ ఫ్యామిలీ కానీ ఆశ చాలా ఉంది కానీ ఆసక్తి ఉంది కానీ ఎట్లా పోవాలనే మార్గం తెలియదు కానీ దేవుడు ఎందుకు ఆయన కల్పించాను నాకు కాబట్టి నిన్నటి జనము ఆయన ఇంకో కొంతమంది పార్సర్స్ ఆ ఊరుసర్స్ కూడా వచ్చింది ఎవరైతే ఆయన ముందు పిలిచిన ఆయన వాళ్ళు కూడా ఇచ్చారు అమ్మ మాతో పాటు వీళ్ళందరూ వేసుకొని బండ్లకు పెట్రోల్ పొప్పిచ్చేసి ఆ ఊరుకు పోతే ఎక్కడో దూరం ఉండి ఊరు అది రెండు రెడ్డీస్ ఆ ఆ అక్కడ పోయి ఇంకొక అవకాశం ఆయన పోయి అక్కడ ఆ ప్రార్థన చేసినప్పు ఇక్కడ ద్వారాలు తిరుగు ప్రవ ఇక్కడ ఆరాధన జరగాలని చెప్పి పోయి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయినాం ఒక ఒక సైడ్ పోతే ఊరు గడపెడిపోయి ఎక్కడో పొలాల్లో చెట్లుకి వెళ్ళిపోయి రోడ్డు తెలియక మళ్ళా వెనకొచ్చేసి మళ్ళా పోయి మళ్ళీ రోడ్ కనుక్కొని ఆ ఊరుకు పోతే ఎక్కడో ఊరు చివరు ఉంది అది ఆ ఊరు ఆడ పోతే వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పారు ఆ చాలా సంతోషం అండి ఇది మేము ఎప్పుడో చెప్పిన రమ్మని కానీ ఇంతకాలంగా మీరు చాలా సంతోషం అంటే మీరు మీరు మీరు ఆదివారం జరిపియండి ఇక్కడ వాళ్ళు చాలా మంది వస్తారు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ అని చెప్పేసి వాళ్ళ ఆ ఆ కుటుంబం విశ్వాసం ఆ ఊర్లో ఒకటే కుటుంబం ఉంది అంత పెద్ద ఊరు రెడ్డిస్ అంతా అంత పెద్ద ఊర్లో ఒక్కరే ప్రభు నమ్ముకున్న వాళ్ళం విశ్వాసం ఉంది అయితే వాళ్ళ దగ్గర అంత దూరం పోయి చూస్తే అక్కడ ప్రార్థన చేసినాం దేవుడు గొప్ప కార్యం చేసాను మళ్ళీ వచ్చి మీరు నడిపియండి అని చెప్పాను చూడండి అట్లనే మళ్ళీ ఇంకొక ప్రాంతానికి పోయినాం అక్కడ అసలు వేస్తున్నామంటే తెలియదు వాళ్ళు పాపం అలాంటి ప్రాంతాలకు పోతే వాళ్ళు కూడా మొన్నటి దినం సాటర్డే రోజు పోతే అక్కడ చెప్పిన చెప్తే అని చెప్పి మంచిదండి రాని మీరు కూడా అని చెప్పి అని వాళ్ళు కూడా చెప్పారు నిన్నటి దినం సాయంత్రం ఒక దిక్కు బస్ టైం అయిపోతుంది ఏం ప్రభు అని చెప్పి మీటింగ్ చేసినాం అక్కడ అసలు ఎంత సంతోషం ఇచ్చిందంటే వాళ్ళు అసలు దేవుని ప్రజెన్స్ దేవుని మహిమ దిగింది వాళ్ళ ముఖాల్లో ఎంత కాలం ఎంత సంతోషం వెలుగు కనిపిస్తుంది వాళ్ళ ముఖాల్లో రక్షణ సువార్త చెప్పి వాళ్ళకి ప్రార్థన చేసేస్తే అందరూ వచ్చి అయ్యా మాకు ప్రార్థన చేయండి మాకు ప్రార్థన చేయండి మాకు ఈ సమస్య ఉంది మాకు బాధ ఉంది అని ఒక్కొక్కరు ఒక్కొరు వచ్చి గుంపంతా అందరు వచ్చిండ్రు ఎంత సంతోషం అనిపించిందో ఎక్కడ సరే ఆ రోజు అంతా ఎక్కడ పోయినా సరే అంత అన్ని డోర్ ఓపెన్స్ అసలు ఎవరు యాక్సెప్ట్ చేయరు కానీ ఎక్కడ పోయి ప్రార్థన చేసిపోతే అక్కడ దేవుడు ఖారాలు చేసిండు మూడు దేవుడు పరమేశ్వరం ఇచ్చిండ్రు వార్త ప్రకటించమని అన్ని ప్రాంతం రెండు సంవత్సరాల క్రితమా అది చెప్పిండ్రు కానీ వాళ్ళు ఎవరు బోలే కానీ ఇంతకాలానికి ఆ బ్రదర్ చెప్తే ఆ బ్రదర్ ఆసక్తి నేను గమనించి ఆయన బ్రదర్ వాళ్ళు వచ్చినా రాక నేను వస్తాను మీతో పాటు మనం బోధంపాలని చెప్పేసి ఇంకొక బ్రదర్ని తీసుకుని వెళ్ళిపోతే నేను అంతా పరిచర్ చేసిన డే అంతా సాటర్డే రోజు చేసిన దేవుడు ఎంత గొప్పగా చేసినట్టు వాళ్ళ హృదయాల్లో వాళ్ళ మనసు ఎంత సంతోషం ఒకరై ఒక ఆమెతో ఒక పాపను పోగొట్టుకునే దుఃఖంలో ఉంది కానీ దేవుడు అందుకోసం ఆ గ్రామాన్ని నడిపించిండవు ఆమెకు ఎంతగానో ఓదార్చి దేవునికి దూరం అయిపోయింది దేవుడు మమ్మల్ని ఎందుకు చేసి ఎందుకు దేవుడు ఆపాలేదు ఎంతమంది ప్రయాణం చేసి ఎంతగానో ఓదార్పు వాక్యాలు చెప్పి ఎంతగానో ఆమెకి బలపరిచి వచ్చినావు వచ్చేటప్పుడు ఆ మొక్కలు ఎంత సంతోషం ఉండవు ఆమె చెప్ప ముసలా అయ్యా మీరు చెప్పిన మాట్లాడి మాకు ఆ మాటతో మేము చాలా మంది వచ్చే వార్త చెప్పినాం అయ్యా అప్పుడంటే చెప్పిన మాట అక్కడ పోయి కానీ వాళ్ళు అంటున్నారు నువ్వు నువ్వే ఎంత బాగా వాక్యం చెప్తాను అంటే ఒక చిన్న ఉద్రాలు ఆమె ఆమె సువార్త చెప్తుంది పోయి వాళ్ళ ఊరు వాళ్ళకి ఇక్కడ మేము చెప్పిన మాటలు విని వాళ్ళు అంటున్నారు వా మీరు నువ్వే ఎంత బాగా చెప్పినవంటే వాళ్ళు వాళ్ళు మేము ఒకసారి చూడాలా మీరు మా ఊరికి అని చెప్పి చెప్పారంట ఆ ఉద్రాలకి ఆమె నేనే చెప్తుంది ఊరికి పోతే చూడండి దేవుడు ఎంత గొప్ప కార్యం చేసిందంటే చూడండి ఎక్కడ వాళ్ళ ఏ ప్రాంతంలో అడిగి పెట్టినా ఎంత భయంకరమైన దుఃఖంలో ఉండాలంటే వాళ్ళ హృదయాల్లో ఎంత వేదన ఉందో ప్రభు చూపించింది చూడండి వాళ్ళ హృదయ ఎంత భయంకరంగా నా బిడ్డలు ఎంతగా నశించిపోతుండో ఎంతగా వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయో దుష్టిని బంధకాల్లో ఎలాంటి బాధల్లో ఉన్నారో ఎలాంటి వాళ్ళ ఆత్మలు ఎట్లా బంధింపబడుతున్నారో చూడండి అని చెప్పేసి ఆ ప్రాంతంలో తీసుకుంటే ఎక్కడ పోయి వాళ్ళు వాళ్ళు చెప్తున్న బాధలు ఎంతగా దుఃఖము వేదన అనిపించింది అంటే చూడండి అంత వేదనతోనే వాళ్ళ ఆత్మ ఘోషిస్తాను కానీ నేను ఏదో పోదో గొప్ప చేసిన చెప్తా కానీ మన ప్రభువు మనకి ఇచ్చిన కదా భారం అంటే ఆశా ఈ లోకంలో చూస్తే ప్రభు మీరు చెప్పిన వాళ్ళకే చెప్తున్నారు మిమ్మల్ని ప్రేమించే ప్రేమిస్తున్నారు మీ ప్రేమ ఏపాటిది శాస్త్రులు పరిచయలు చేస్తున్నారు శాస్త్రుల నీతి కంటే పరిచయల మీ నీతి అధికంగా చెప్పాడు మన ప్రభు వాళ్ళది స్వనీతి కదా వాళ్ళ వరకే చెప్పుకుంటాం వాళ్ళ వరకే ఉంటే అక్కడక్కడ తిరుగుతుంది స్వార్థ అట్లన్న అక్కడ సేవకులు తయారైతున్న విశ్వాసాలు బాధపడుతుంటే అది కూడా లేదు ఆదివారం చెప్పుకోవటం మిగతా రోజు అదేమంటే మేము ఫుల్ టైం సేవకులు మీరు పార్ట్ టైం సేవకులను కించపరిచేలాగా మాట్లాడటం నాకు ఎదురైంది అలాంటి అనుభవం అయితే నేనేం బాధ బాధపడలేదు భయపడలేదు నా ప్రభు నాకేం చెప్పిండో నేను అదే అదే నా గురి ఎవరు ఏమనుకుంటే మన నా ప్రభుని కూడా ఎన్నో మంది ఎంతోమంది అన్నారు సులభరంగా మాట్లాడినారు నా ప్రభు కంటే నేనేం గొప్పనే కాదు ఆయన అనుభవించిన కొంచెం నేను అనుభవించి అసలు ఏం అనుభవించలే నేను పాయింట్గో లేదు అసలు నా ప్రభు చెప్పిన ఆ దర్శనం ఆయన చెప్పిన విధానం నేను ముందుకు పోతూనే ఉంటా ఆయన ఎక్కడ నడిపిస్తే నేను అక్కడ వెళ్ళిపోతా కాంప్రమైజే కాదు వాళ్ళు ఎన్ని అనుకున్నా కానీ ఏం ప్రాబ్లం లేదు నా వెనక ఎంతో నా గురించి బ్యాడ్ గా మాట్లాడేది అయినా కానీ పట్టించుకోలేదు ఎందుకో తెలుసా మన గురి మన ప్రభు నీ నీ గురి నీ అదే దాని మీద మనకు గురి పెట్టాలా దుష్టుడు అనేక సేవను చెడగొట్టి ఎంతగానో ప్రయత్నిస్తుంది అక్కడ అయినా కానీ ప్రభు సహాయకుడు ఆయన ఇంకొక విధంగా అక్కడి నుంచి ఇంకొక మార్గంలో నడిపిస్తాను సేవకి వాళ్ళ సపోర్ట్ మనకి ఇవ్వడానికి ఎవరొకరు ద్వారా దేవుడు సపోర్ట్ ఇచ్చి అనేక ప్రాంతాలకు నడిపిస్తున్నాడు ఆ ఊర్లో నాకు తెలియవు ఆయన ఏ తెలియని ఊర్లు కనీసం రోడ్డు మార్గం కూడా సరి ఊర్లు మారుమూల గ్రామాలు ఎక్కడో చివర ఊరు చివరి ఇరిచి ఎక్కడో పడేసినటువంటి ఆ ఊర్లు కానీ అక్కడ ఆ ఊర్లో సేవ చేయడం ఖచ్చితంగా వెహికల్ ఉండాలి ఈ మధ్యలో టైర్ పంచర్ అయినా కానీ కానీ షాప్స్ కానీ ఉండవు అంత భయంకరంగా ఏరియా కానీ అలాంటి ఏరియా ప్రభు నడిపించారు కొత్త ఆత్మలు ఇస్తున్న దేవుడు అంత అనిలో ప్రాంతమే ఎక్కడ అడుగు పెట్టినా కానీ ఎవరు కూడా నో అని చెప్తలేరు అందరు సరే నయో చె దేవుడి గురించి అంటున్నారు కాబట్టి మేము వింటే చెప్పండి మీరు రండి అని చెప్పి వాళ్ళు ఓపెన్ చేసి ప్రభు వాళ్ళే కలిగింది కదా ఇదంతా వాళ్ళ హృదయాలు బాధలు చెప్తా ఎంత వేదన ఉందంటే వాళ్ళ ఆత్మలు ఎంతగా బంధింపబడి దుష్టుడు వాళ్ళు ఎంతగా అరెస్ట్ చేసిండు వాడిని మనుషుల్ని అంత భయంకరంగా ఉంది అలాంటి పరిస్థితులు మనుషులంతా ఆశ్చర్యకరంగా దేవుడు కొన్ని ప్రాంతాలు నాకు ఇచ్చిండు నేను చెప్పిన బ్రదర్ మీరేం మీరేం భయపడక నేను మీకు సపోర్ట్ చేస్తాను నేనున్నాను మీకు వాళ్ళు ఎవరు రాని సార్ మనం వెళ్ళిపోదాం అని చెప్పి చెప్తే సార్ మీరు ఆ మాట చెప్తే నాకు ఎంతకన్నా సంతోషమే ఉంది అని చెప్పాను కానీ ఏ ఆధారం లేదు పాపం కానీ అయినా కానీ నాకు పోవాలని సార్ మీరు రావాలి నేను ఎన్నో ప్రాంతాలు నాకు నేను శ్రో నేను చెప్పినా కానీ ఎవరు నా మాట ఇట్లేదు అంత తుల సులకనగా తీసేస్తాను అంటే ఏం పర్లేదు మనం వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి నువ్వు ఎక్కడ రమ్మంటే నేను అక్కడికి మీరు ప్లాన్ చేయండి ఆ ఊర్లో పోయి తువార్త చేద్దాం నడిపిద్దాం అని ప్రార్థన చేస్తే ఎంత సంతోషం అనిపించిందో రాత్రి ఇంటి వస్తూ ఉంటే వాళ్ళ వాళ్ళ ముఖాలకు కాలుచేసి ఎంత ఆనందం అనిపించింది అంటే మన ప్రభు కూడా ఈ లోకంలో అంత దుఃఖంలో ఉన్న వాళ్ళని ఓదార్చిందా లేదా మన ప్రభు నలిగిన వారిని హితవస్త్రము గుడ్డి వారికి చూపినిచ్చిండు తర్వాత చర్లున్న వారికి విడల కల్పించిండు చీకట్ వారికి వెలుగించిండు ఎన్నో ఆశ్చర్యంగా దయ్యాల నుంచి మనసు విడద ఆదరణ కలిగించిండు ఎప్పుడు ఆయన ఎప్పుడైతే ఆయన సంచారం చేసుకుంటూ పోయిండో అప్పుడు అప్పుడు గమనించలేడు ఆయన అప్పుడు చూసిండో వాళ్ళ ఆత్మలు ఏ స్థితిలో కాబట్టి దేవుడు చూపిస్తున్నాడు అక్కడ మీరు ఎంతకాలం మీరు కంఫర్టబుల్ సేవ చేసుకుంటే ఇక్కడే ఉన్నారు కానీ అక్కడ దేవుడు అక్కడ చూస్తున్న ఆ పాఠశాల కూడా పాటు ఉన్నారు వాళ్ళు వాళ్ళు చెప్తుంటే వాళ్ళకే ఆశ్చర్యం అనిపించింది ఇంత బాధలు చూడండి బ్రదర్ వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో మీరు చూడండి ఒకసారి చూడండి ఇదే కాదు బేదర్ ఇంకా ఎన్నో ప్రాంతంలో ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నారు మనుషులు వాళ్ళ దగ్గర ఎవరు సువార్త చెప్పాలా వాళ్ళు అన్నారు నీకు సంఘం లేదు ఏం లేదు ఆయన ఏదో చెప్పిపోతారని చెప్పి మాట్లాడండి అనుకున్నా పర్లేదు కదా మనకి అసలైన సంఘం ఏందో తెలియాలి వాళ్ళకి తెలియదు వాళ్ళకి సత్యం కానీ ఆ ప్రాంతాల్లో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేసిండు ఎంతో మంది మంచి స్వస్థత పొందిండ్రు కలిగింది వాళ్ళు దేవుడు వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు చేసిండు నోర్త ప్రకటించే ప్రాంతాలని అయినా గాని దేవుడు ద్వారాలు తెరిచింది ఓపెన్ చేసేసిన దేవుడు ఇక మీ ఇష్టం మీరు ఎట్లా చేస్తారో సేవ చేసుకోండి ఆయన పర్మిషన్ ఇచ్చిన ఆమోదించభు కాబట్టి అందుకే మన ప్రభు కూడా ఈ లోకంలో వచ్చినప్పుడు ఎంతో చూసి ఎంత వేదంతో ఉన్నాడు కదా ఈయన కాపర్లని గొరెల వారి విసి చెదిరిపోయినారు వాళ్ళు కానీ దేవుడు కనికెరపడి వాళ్ళ మీద ఎన్నో విషయాలు ప్రభు గురించి ప్రభు బోధించింది వాళ్ళకి మేము చెప్పిన ప్రభు గురించి ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన ఎందుకు వచ్చింది లోకంలో అని సువార్త చెప్తుండే అది ఎంత ఆసక్తిగా ఉన్నారు కాబట్టి అలాంటి స్థలాల్లో మనం పోయి వాక్యాన్ని ప్రకటిస్తే ప్రభు నె నామో స్థలాలు చే అలాంటి వాళ్ళకు మనం సువార్త చెప్పాలి కదా అందుకే మన ప్రభు చూడండి ఆ లోకసువార్థ పదే అనే ఉదయం లేడ వచ్చినప్పుడు అటువలే మారు మనసు చూడండి ఇక్కడేముంది అక్కడ ఈ లోకంలో తప్పిపోయిన గొర్రె గురించి మనం చూస్తాం కదా కాబట్టి అటువల్లే మీ మారు మనసు అక్కడ లేని తొంభై తొమ్మిది మంది నీతి మందుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోక ఎక్కువ సంతోషం ఉంటదంట అల్లలు ఒక్క ఆత్మ ప్రార్థించిన ప్రవ ఒక్క ఆత్మగా చాలు ప్రావా ఒక్క ఆత్మనే మేము మీ చెత్త నడిపించాలి మీ గురించి చెప్పి వాళ్ళు మిమ్మల్ని స్వీకరించేలాగా మేము చేయాలి అప్ర ఒక్క ఆత్మగా ప్రభావం ప్రార్థన ఒక్క ఆత్మ ఎన్నో ఆత్మలు ఇచ్చాడు దేవుడు ఎన్నో గ్రామాలు ఇచ్చిండు ఆ ఊరానికి ఇచ్చాడు దేవుడు మాకు చూడండి కాబట్టి తొంభై తొమ్మిది మనసు వాడికి మారు నీతిమంతులే తొమ్మ మారు మనిషి అక్కర్లేని తొంభై అంటే మారు మనసు వాళ్ళకి కానీ ఒక్క పాపి కోసం పరిగెత్తే వాడు ఎవరున్నారా ఏ తొంభై తొమ్మిది నా సంఘం మొత్తం నిండిపోయింది నాకు అంత బాగుంది చాలు వాళ్ళకి చెప్పుకుంటే చాలు అనుకునే వాళ్ళే కాని ఒక్క పాపి విషయం పలుగు సంతోషము పరలోకములు అధికం ఉంటుంది అంటే రోగు ఇప్పుడు వైద్యం ఎవరికి అవసరం రోగం ఉన్నవాడికి వైద్యుడు అవసరం ఆరోగ్యం ఉన్నవాడికి వైద్యుడు ఎందుకు అవసరం లేదు కదా ఎక్కడ రోగం ఉందో అక్కడ వైద్యం కావాలా కానీ ఈ రోజు రోగం ఎక్కడుంది పాపం అనే రోగం ఎక్కడుంది శాపం అనే రోగం ఎక్కడుంది బయట ఉంది అక్కడే కదా వైద్యుడు అవసరం బాగున్న వైద్యం చేస్తే ఏం లాభం ఈ రోజు క్రైస్తవ జీవితం అట్లనే ఉంది ఒక్క పా విషంలో పరలోకం ఎంత సంతోషమో ఇందాక నిన్న జరిగిన ఆ మీటింగ్ లో అని చెప్పారు ఒక చెప్తా సార్ నేను నేను ఇక్కడ ఈ మా ఊర్లో సార్ ఎంత సంతోషమైన తాను ఎప్పుడు చోల్ దేవుని మహిమ దిగింది వాళ్ళు ఎంతగా వాళ్ళు తయారైపోయి ఎంత వచ్చిందంటే వచ్చి ఎంత ఆసక్తికి వస్తున్నారు పెద్దోళ్ళు పిల్లలు చూడండి ఎంత సంతోషమ పరలోకంలో చూడండి అలాంటి సంతోషం కదా నశించిపోయేదాన్ని వెతికి రచడానికి మనం ప్రయాసపడాలి కదా చూడండి ఎంత గొప్ప దేవుడు అనే విషయం మనం అర్థం చేసుకోవాలా ఆయన ఎంత ప్రేమమాయుడు ఒక వాక్యం నేను చూసి ముగిస్తాను చూడండి మొదటి వ్యూహంలో నాలుగు పదిలో మనం దేవుని ప్రేమించడం కాదు తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయచిద్దమైటకు తన కుమారుణి పంపిన ఇందులో ప్రేమ ఉంది ఈ రోజు నువ్వు కుమారుడువా కాదా ఈ రోజు దేవుని కుమారుని ఈ లోకంలో వచ్చింది మన ప్రభు వచ్చి నీ లోకంలోకి వచ్చింది ప్రేమ ఉంది ఎందుకు వచ్చింది లోకంలో నశించిపోయిన వెతిక రచడానికి పంపబడండి ఆయన ఈ రోజు ఆయన ఈ లోకంలో విడిచిపెళ్ళి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆత్మ లోకం ఇప్పుడు నిన్ను పంపిస్తాడు నీకు ప్రేమ ఉంటే ఆ నశించిపోయిన దాన్ని వెతిక రక్షిస్తాను ప్రేమ లేకపోతే వదిలిస్తావు ఇది దొరుకుతుంది అని చెప్పి పక్కన పడేస్తే నీకు ప్రేమ లేదన్నట్టు ఏ ఎంత దూరం అంత దూరం ఎక్కడ పోతాం బండ్లు పెట్రోల్ పోసుకోవాలి డబ్బులు కావాలా సేవ చేయాలంటే అవును కావాలా నీకు దేవుడు నీకు కదా సకలేకం దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇచ్చిండు అన్ని ఇచ్చిండు అన్ని ఇచ్చిండు కదా సేవకి వచ్చేంత వరకు ఖర్చు పెట్టే మనుషులు కాబట్టి వాళ్ళకే మేమే పెట్రోల్ పంపించినాము తిరిగి మేము ఉల్టా వాళ్ళ కానుక ఇచ్చి వచ్చేసినాం వాళ్ళు ఆయన అంటున్నారు అయ్యా మీరు మీరు మా ఊరికి వచ్చినారు మేము మీకు ఇవ్వాల కానుక మీరు మాకు ఇస్తున్నారు అంటే పర్లేదు పెట్టుకోండి మీరు సేవ చేసి మీరు సేవ చేయండి మీరు ఆ ప్రాంతాలకు ఒకసారి మళ్ళీ పోయి ఒకసారి మీరు ఐడెంటిఫై చేయండి ఫాలోఅప్ చేయండి మేము మళ్ళా వారం వస్తామని చెప్పి చెప్పామని వచ్చేసిన ఎంత సంతోషం ఎంత ఆనందం చెప్పండి చూడండి సేవ చేసే లోకంలో ఎంతోమంది ఆసక్తిని కానీ విధాన పాపం సపోర్ట్ లేదు అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే గొప్ప సేవ చేస్తారు వాళ్ళు కానీ అన్ని ఫెసిలిటీ ఉండి మనం సేవ చేస్తలేం కానీ కనీసం చేసేవాళ్ళకల్లా మనం సహాయపడాలి కదా అది కూడా ఉండదు ఎట్టా జడగొట్టాలనే చూస్తూ ఉంటారు చూడండి కాబట్టి ఈ లోక విధానం ఏదన్నట్టు ఎందుకంటే వాళ్ళ వాళ్ళు వాళ్ళు దేవుని ప్రేమ కలిగిన వాళ్ళు అయితే అట్ట కదా కాబట్టి ఈ విషయాలు మనం చెప్పాలా మనుషులకి ఏ స్ళ్ళు చెప్తుండవు అందుకు రోగులకి కానీ ఆరోగ్యం గల వాళ్ళకి వైద్యులు అక్కర్లేదు అవసరం లేదు కదా మారు మనిషి పాపులను పిలి వచ్చి తిన కానీ రాలేదు నీతి కోసం ఎందుకు వచ్చిందైనా నువ్వు నిన్ను రక్షింపబడిన నీతి మంత్రులు ఉన్నప్పుడు నీకు ఇంకా అవసరం లేదా ఆయన ఎందుకంటే నీకు మార్గం తెలుసు కదా నువ్వు అది పట్టుకుని నువ్వు పోతనే ఉండాలా బలహీనత ఏంటంటే ఆ ఆ మార్గంలో ఉన్నారని చెప్పుకొని అక్కడే ఉండి మోసపోతారే కానీ మార్గంలో ముందుకు పోయేది అది కూడా ఒక బలహీనతనే కదా అది కూడా కష్టమే మరి వాళ్ళు నడిపించాలి మనం చూడండి అందుకే పావులు అంటాడు వాకింగ్ మిషన్ ముగిస్తా పావులు ఏమంటే తెలుసా కొరిందులు రాసిన పత్రిక అనుకుంటా రెండు కొరిందలు నచ్చిన పత్రికలు ఆయన సేవ ఎట్లా ఉందో చెప్తుండీ రెండవ కొరింద్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చింది ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసముతోనూ చలితోనూ దిగం దిగంబరత్వంతోనూ ఉంటిని అంటే ఆయన సేవలో ఎంత కష్టాలు అనుభవించినా చూడండి ప్రయాసం ఉంది కష్టములను కష్టపడ్డాడు తరచుగా జాగరణ అంటే అన్నం లేక ఆకలి దప్పులు కొన్ని తరచు ఉపవాసంతోను బట్టలు లేక దిగంబరత్వంలో ఇంకా చెప్పవలసిన అనేకముని అంతగా శ్రమ పొందినట్టు ఆయన అంతగా త్యాగం చేసుకొని సేవ చేస్తే అంతగా ఆయన సేవ చేసింది ఆయన ఆ రీతిగా అయితే ఇంకొక మాట చెప్తున్నారు ఇరవై ఎనిమిది వచ్చినాలో ఇదిగాక సంగములు అన్నిటిని గుచ్చిన చింత నాకు కలదు అంటే ఇవి కాకుండా సంఘాల గుచ్చిన చింత కూడా ఉందంట రెండు భారాలు కదా మనకి బయట ఒక మంది ఉంది ఇవన్నీ గాక ంగములు గుచి చింతన కాదు తర్వాత ఈ భారము దిన నాకు కలుగుచున్నది దినదినము దినము కలుగుచున్నట్ ఆయన భారం చూడండి ఏసు ప్రభు ఒక హృదయం ఉందా లేదా పౌలకి నశించిపోయింది అని విత్కర ప్రభు ఎట్టు కూడా ఎక్కడ నశించిపోయిన దేవుని బిడ్డలు సువార్త చెప్పాలా క్రీస్తునామం వెరగిన చోట్ల వాక్యం చెప్పాలా అని ఆయన ఎంత ప్రయాసంతో ఎన్ని కష్టాలతో సేవ చేసిండు ఆయన తన జీవితమే త్యాగం చేసుకుండు ప్రాణారూపంగా పోయిండు సేవలు పోసింది ఆయన ప్రాణాన్ని పోసిండు అంతగా త్యాగం చేసుకుని సేవ చేసిన ఆయన చూడండి తర్వాత చూడండి ఎవడైనా బలహీనుడు అయినా నేను బలహీనుడు కాబట్టి మనకు బలహీనతలు ఉంటాయి కదా సేవ పోలంటే ఎన్నో ఆటంకాలు ఉంటాయి ఎన్నో బాధలు ఎన్నో ఉంటాయి మనకు ఎన్నో బలహీనతలు ఉంటా ఉంటాయి కానీ ఆయన కూడా బలహీన నేను కదా కదా నేను కూడా అక్కడ నేను బలహీనుడు కాన ఎవడైనా నాకు నాకు నువ్వు మంట అతి చేయ ఉంటే నేను నా బలహీత విషయమై సంగతులు గుచ్చి అతి చేయపడదును నేను అబద్ధం నేను అబద్ధం ఆడట్లేదు నిరంతరం స్థుతింపబడుతున్న మన ప్రభు ఏ యొక్క తన్న దేవుడు ఎరుగును చూడండి అంటే ఆయన ఒట్టేసుకుంటుండ అక్కడ అంటే నాకు కూడా బలహీతలున్నాయి అయినా కాని ఏమంటున్నక్కడ ఒక ముఖ్యమైన మాట నా బలహీత విషయమై నేను సంగతులు గుచ్చి నేను అతిశయపడుతున్నా అంటే నేను ఎప్పుడు బలహీనో అప్పుడే బలమంతా ఏ విషయం గురించి ఆయన అతిశయపడతానో సువార్త చెప్పాలా సువార్త ప్రకటించుకుంటే నాకు శ్రమనుడు పౌలు అయ్యో సువార్త ప్రకటించుకుని నాకు శ్రమనుడు వాటి నేను అతిశయిస్తా ఎంత బలహీనలున్నా కానీ నేను సువార్త ప్రకటిస్తా ఎన్ని ఆటంకాలు ఉన్నా కానీ వాటిని ప్రకటిస్తా అది అలవాటు చేసుకోవాలి మనం అలవాటు చేసుకుంటే ఏమవుతుందంటే అదే అలవాటు అయిపోద్దు ఒకసారి అన్నది చెప్పిండు సువార్త చెప్పేది కూడా ఒక అలవాటు చేసుకోవాలంట మనం ఇప్పుడు ఒక విషయం చెప్పాలంటే ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇప్పుడు ఈ మధ్యాహ్నం మనం ఎన్నుకున్నాం వన్ థర్టీకి ఎన్నుకున్నాం ఇదేమైతుందంటే మనకి ఇది ఒక అయిపోయింది అంటే ఇదొక అలవాటు అయిపోయింది మనకి ఏం జరుగుతుందంటే ఎన్ని పనులు ఉన్నాయి కానీ ఆ టైంకి రూపంగా ఒకసారి బిజీ షెడ్యూల్ ఉండి రాలేకపోవచ్చు కానీ మిగతాగానే మనం వస్తాం ఖచ్చితంగా ఏదో రూపంగా వస్తాం కానీ ఇదొక అలవాటు అంటే ఆ టైం రాని పైమ్ వాక్యం ప్రార్థన మనం ప్రేరు ఉంది కదా టైం జాయిన్ కావాలా అనేసి ఏం చేస్తూ ఉంటే అటానికి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అన్నట్టు ఆ తలంపు అది ఒక అలవాటు అన్నట్టు ఆ అలవాటు అయిపోయిన వాళ్ళకి అది ఎప్పుడు కూడా అది కాబట్టి అట్లా అలవాట్ చేసుకోవాలి మన పదిదీ అలవాటు చేసుకోకపోతే ఏమవుతుందంటే లైట్ తీసుకుంటాం అన్నట్టు లేదా విధిగా పోతుంది కాలం చూడండి కాబట్టి దేవుని శివార్త కూడా అట్టని అలవాటు చేసుకుని పోతా ఉంటే శివలో ఉంటే ఎన్నెన్నో విషయాలు ఎన్నెన్నో విధానాలు మనకు అదొక అలవాట్లేక అయిపోద్ది అన్నట్టు ఒకరోజు నువ్వు పోతే ఏమైంది తెలుసా అమ్మ ఏదో అయిపోయింది భయం వస్తుంది భయం వస్తుంది ఎంత అనిపి ఈ రోజు నీ సువార్థ ఒక భయం ఉంటుంది మనకి అది అలవాటు లేకపోతే ఏమైంది అవి ఏం చెప్పి మాములుగా ఉంటుంది ధీమాగా ఉంటుంది అందుకు మనం ఆ సువార్థ పౌలికి ఏమంటుంది తెలుసా ఇంకా నువ్వు చెప్పాల్సిన ఉన్నాయి ఇదిగాక సంఘంలో కొంచెం చింత నాకు కలదు ఈ భారం దినదినము కలుగుతుంది అంట మనకుంది అలాంటి దినదిన భారం ఉందా అంటే ఈ వాక్యం చెప్తా ఉంటే ఈ వాక్యం మమ్మల్ని ఎంతగా మనల్ని బలపరుస్తుంది అని చెప్పండి మనం అట్లా కావాలనే కదా ఈ వాక్యం చెప్తుంది మనకి నశించిపోయింది అని వ్యతిరేస్త చేసుకోవచ్చింది కాబట్టి ఎక్కడుంది నశించిపోయింది ఎక్కడుంది నశించిపోయింది అంటే మీ మధ్యలోనే వాళ్ళకి అనిపిస్తుంది కానీ మీరు చూస్తలేరు చూడండి కాబట్టి ఇంత భయంకరమైన కాలాలు మనం ఉంటున్నాం ఎంతో బలహీనమైపోయి సైతాన్ని బంధకాలు పడిపోయినారు వాళ్ళ మనుషులంతా వాళ్ళందరికీ మనం ఏం చేయాల ఆయన వాక్యం ప్రకటిస్తే చూడండి ఆయన ఆయన రక్షించుకుంటాడు కదా ఆయన ప్రేమ ఎంత గొప్పది ఆయన కృపగల దేవుడు కదా ఆయన ప్రేమ దేవుడు కాబట్టి ఆయన ప్రేమను మనుషులకు చూపించాలా కాబట్టి ఒక వాక్యం చూపించి నేను ముగిస్తాను దేవుడు ఎందుకు మనల్ని ఆయన అభిషేకించండి శువార్తలు ఉంటే మనకు తెలిసి ఈ వాక్యం నాలుగో అధ్యాయం పదిహేడో వచ్చినప్పుడు ఎప్పుడు మనం ధ్యానించిన ఈ వాక్యం కదా చూడండి ప్రభుకు ప్రభు ఆత్మ నా ఉన్నది బీదలకు సువార్త ప్రకటించడాక ఆయనను అభిషేకించాను ఎందుకు దేవుడు మనకు అభిషేకం ఇచ్చిండు బీదలకు శువార్త ప్రకటించాలని బీదలు అంటే ఎవరు పేదవాళ్ళు అంటే ఆత్మల దేని లేని స్థితిలో ఉన్న వాళ్ళు పేదవాళ్ళు సువార్త ప్రకటించడానికి దేవుడు అభిషేకం ఇచ్చారు మనకి మరి బేదలను ఈ రోజు సో వర్ష ప్రకటిస్తున్నారా బేదలంటే ఎట్లా ఉంటుంది అంటే మీరు చెప్పండి ఆ పాష చెప్తున్నాయ సార్ మేము ఆ గ్రామానికి పోయినాం కానీ వాళ్ళు చూడడానికి చాలా అసహ్యంగా అనిపిస్తూ ఉంటారు వాళ్ళకు సరిగా ఉండరు వాళ్ళ బట్టలు సరిగ్గా ఉండి వాళ్ళ వాళ్ళ పాత్రలు సరిగ్గా సరి తిండి సరిగ్గా ఉండదు వాళ్ళంతా అంతా గలీసుగా ఉంటారు అలాంటి వాళ్ళకి మేము పోయింది సార్ ఒకసారి పోతే నాతో పాటు ఉన్న వాళ్ళు మంచి నీళ్ళు వాళ్ళు భయపడిపోయారు మమ్మల్ని చూసి కానీ వాళ్ళ దగ్గర పోయి వాళ్ళు ఇచ్చిన నీళ్లు తాగి వాళ్ళు మంచి నీళ్ళు తాగిస్తే వాళ్ళు గడగడ వణుకుతో తెచ్చిచ్చారంట అమ్మా మేము మీరు భయపడొద్దు మేం మీ వాడే మీ వాండే నేను కూడా అని చెప్పి అప్పుడు వాళ్ళు వచ్చి నీళ్ళు ఇస్తే నీళ్ళు తాగినంట మిగతా వాళ్ళు ఇద్దరు పాస్టర్స్ నీళ్లు తాగమంటే లేదు మా కొద్దు నేను తర్వాత తాగుతా అని చెప్పి అలాంటి భేద దగ్గరికి దేవుడు ఒకవేళ నేను పంపిస్తే నువ్వేం చేస్తావు ఒకవేళ వాళ్ళ ప్రేమతో భోజనం పెట్టని నిన్ను ఆహ్వానించినకో నువ్వు భోజనం చేయాలా వద్దా వాళ్ళు భోజనం చేస్తే వాళ్ళకి ఎంత తృప్తి వాళ్ళతో కలిసిపోతే వాళ్ళని వాళ్ళని నువ్వు రక్షించుకోగలవు కదా పౌలు అంటాడు నేను బలహీనగా ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళిపోయినా పేదవాళ్ళ దగ్గర పేదవాళ్ళు లాగా ధర్మశాస్త్రం తెలిసే వాళ్ళ ధర్మశాస్త్రం తెలిసే ఇవన్నీ అక్కడ మొత్తం లెవల్ అయిపోయింది అయినా వాళ్ళు కలిసిపోయిండు ఇమిడిపోతే గానీ నువ్వు వాళ్ళని ప్రభుత్వం అంతా అది సీక్రెట్ అన్నట్టు వాళ్ళు అట్లా ఉన్నారు వాళ్ళ మంచిలు మనం తాగాలని కొంతమందిని ఆశ్రయించుకుంటారు కదా అరేంత మన నీళ్ళెట్ట తాగుతా అంటే నీకు దేవుని ప్రేమ లేనని అలాంటి పేదవాళ్ళ దగ్గరికి దేవుని ఆత్మ నీకు ఎందుకు ఇచ్చాడు దేవుడు అలాంటి పేదవాళ్ళకి నీ సువార్త ప్రకటించాలని వాళ్ళ అంత భయంకరమైన పరిస్థితులు ఇప్పుడు మేము ప్లేసెస్ లో అట్లాంటి వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చినా కూడా మేము తాగుతాం కొంతమంది నిష్టి పడుతుంటారు కానీ తప్పు కదా అది వాడు కూడా నీలాగనే సృష్టింపబడ్డేవాడు కదా వాడి స్థితి ఉంది ఈ రోజు నీ స్థితి ఈ రీతికి ఉంది కాబట్టి నీ స్థితి కూడా రావాలంటే నువ్వు ఎందుకు నిన్నెందుకు అక్కడ అక్కడ నడిపించండి వాళ్ళ స్థితిని గమనించి ఆ స్థితిలో నుంచి దేవుడు వాళ్ళని ప్రభులో నడిపించాలనే కదా ఆయన మనల్ని అభిషేకించింది కాబట్టి పౌలు తన సేవలో చూస్తే ఆయన ఆయన గురించి మనం చూస్తే ఆయన పత్రికల్లో ఎక్కడ ఆయన అక్కడ అక్కడ ఇమిడిపోయింది ఆయన వాళ్ళ కలిసిపోయింది ఆయన అట్లా కలిసిపోవాలి మనం అట్లా కలిసి కలవర సేవకులు ఉందాగుంటానట్టు తగ్గింపు జీవితం ఉండదు అంతా ఆ శారీరకంగా ఆలోచిస్తూ మన ప్రభు అటు ఆలోచించేవాడు అయితే ఈ రకం కృష్ణోడైనా ఆయన పాపుల మధ్యలో భోజనం చేసినా లేదా శాస్త్రులు పరిశీలి ఈయన పాపులతోనూ శుంఖులతోనూ భోజనం తినుతూ తాగుతుండే ఈయన తిండిపోతా అని ప్రభుని ఆయన ఎందుకు పౌలు చూసి పౌలు అది సీక్రెట్ నేర్చుకోండి ప్రభు నుంచి అందుకే పౌలు ఎక్కడ పోయినా సరే ఏ విధం చేతనైనాను కొందరిని రక్షించుకోగలుగుతాను అన్ అందరిని రక్షించ అన్ని విధాలుగా అనువాడైనాను వాళ్ళు ఏ విధంగా ఉన్నా కానీ వాళ్ళని కలిసిపోయినా ఏ రీతి వాళ్ళైతే ప్రవచం అది ఆయన ఆయన ఆయన ఆ భారం అలాంటి భారం మనకు కూడా ఉండాలి ఎందుకంటే ఈ వాక్యం మన దగ్గర రావచ్చు భేద కటిక భేద వాళ్ళ దగ్గర దేవుడు వాళ్ళు ఏదో ప్రేమతో నీకు ఇస్తారు ప్రేమ కానీ అతను నువ్వు తీసుకుని తినగలవా చూడండి బీదలను సువార్త ప్రకటిష్ట నన్ను అభిషేకించాను తర్వాత చెరలో ఉన్న వాళ్ళు ఎండ అంటే చూపు గుడ్డి ఉన్నారు నిజంగా గుడ్డి కూడా ఉన్నారు నిజంగా ప్రకృతి సంబంధ గుడ్డి చూపు తీసుకురావాలా ఆత్మీయంగా ఉన్నవాడు కూడా గుడితన ఈ ప్రభుని చోడని చిత్తలో ఉన్న ఈ లోకపరమైన యుగ దేవత గుడ్డితం కలిగించి ఆ నుంచి నువ్వు చూపును తీసుకొని రావాలా నువ్వు ప్రకటిస్తే కాబట్టి చూపును నలిగిన వాళ్ళు విడిపించాలి నలిగిపోయిన వాళ్ళు కదా సమస్యల్లో కష్టాల్లో వాళ్ళు చెప్తుంటే బాధలు చెప్తుంటే ఎంత నలిగిపోయినారు వాళ్ళ జీవితంలో వాళ్ళకి విడ వాళ్ళు విడిపించాలంటే దేవుడు నీకు శక్తి ఆయన నీలో ఉండి అంత గొప్ప అభిషేకం మనకి ఇచ్చి నాలుగు రకాల ఐదు రకాల అభిషేకాలు ఇక్కడ ఐదు ఐదు ఐదు విధానాలు ఇక్కడ వాటి మనకి దేవుడు ఇచ్చాను కదా తర్వాత ప్రభు హిత వస్త్రము అంటే ఆ జీవితంలో నుంచి కొత్త జీవితంలో నడిపడానికి కొత్త సంవత్సరం అంటే ఆత్మీయ దశలు అర్థం చేసుకుని నిజంగా కొత్త సంవత్సరం కాదు పాత జీవితం నుంచి ఇదిగో పాతవి గతించేను సమస్తం కొత్తవైన అంటే కొత్త అనుభవాలు నడిపించడమే వస్త్రం ప్రకటించడం ఆయన నన్ను పంపినాడు అని రాయబడిన చోట ఆయనకు దొరికెను తర్వాత ఏమంట ప్రభు ఆయన గ్రంథం చుట్టి పరిచారకులకిచ్చి కూర్చున్నాను ఆయన చెప్పే ప్రతి మాట విని ఎంతో మంది మన ప్రభు కాబట్టి ఈ వాక్యం నీడి ఈ లేఖను మీ వినికిలో నెరవేరిందన్నాడు మన జీవితంలో నెరవేరిందా లేదు వాక్యం ఈ వాక్యం మనకు కూడా సంబ వర్తిస్తుందా కాబట్టి మనం అర్థం చేసుకోవాలా ఎందుకు దేవుడు మనం అభిషేకించాలంటే బీదాలకు సువార్త ప్రకటించడానికి పేద వాళ్ళకి ఆయన అభిషేకం ఎందుకు దేవుడు మనకి ఇచ్చాడు అంటే సువార్త ప్రకటించడానికి మనుషులు విడుదల కల్పిస్తానికి ఏసు ప్రభు ఎలాంటి అభిషేకం పొందుకొని మన ప్రభువు ఎట్లా సేవ చేసిండో అదే అభిషేకం నీ మీద నా మీద ఉంది ఇరవచ్చు ఆయన దేవుడే ఆయన ఆయన ఆత్మ పొందుకోవాల్సి ఇచ్చింది ఎందుకంటే మనకు మాదిరి చూపించాలి కాబట్టి ఈ రోజు అదే ఆత్మ ఆయన ఆత్మ రూపం నీలో నాలో ఉన్నాడు నువ్వు అలాంటి కార్యాలను చేస్తే ఆ నీకులు అది మన సేవభారం దానికోసం ఎంత దూరమైనా పోతాం మనం ఎంత కష్టాలైన పడతాం తిండి లేకపోయినా ఏమైనా పోతాం కాబట్టి అలాంటి తీర్మానం మనకు ఉండాలా ఆ తపన మనలో ఉండాలా తొంభై గొర్రెలు విడిచిపెట్టి ఒక్క గొర్రె కోసం బరివెత్తున్నాయన ఈ రోజు సంఘం నిలిచిపెట్టి రావట్లేదు పాస్టర్స్ అదే ఉంటే ఈ సంఘం సంఘంలో ఉన్న భార నీకు ఏం తెలిసిపోయింది అంటే కనిపిస్తుంది కదా అక్కడ ఆదివారం చర్చి నడిపిస్తే స్వామి నుంచి యథావిధంగా జీవిస్తారో పోతుంది అంతే ఈ లెటు ఈ గొర్రెటు పోతే ఎట్లుండో తెలియదు కానీ సంఘం విడిచిపెట్టి రాదు మనుషులు అక్కడక్కడ దిగుతా గూడు కట్టుకుంటారు అంటే బొంగాల్పూర్ లాగా నువ్వు చీర్థాకోకల్లాగా చీలుకల్లాగా బయటకు వస్తే ప్రపంచంలో బయట ప్రపంచం ఎంత భయంకరమైన పరిస్థితులు ఎలాంటి బంధకాలం మనుషులు కొట్టి మెట్లు ఆయన బయటకు వచ్చినప్పుడే కదా ఏసు వస్తూ ఉంటే ఎంతమంది రోగులను వాళ్ళందరూ తీసుకొచ్చినప్పుడు ఆయన పాలలాగా వేసినారు ఆయన రాకపోతే రోగాలతో చచ్చిపోయాడు వాళ్ళు అప్పుడు అప్పుడు తెలిసింది ఎంతమంది దయ్యాలు రోగ రకరకమైన జబ్బులు పట్టిన వాళ్ళందరూ తీసుకొచ్చేసినట్టే అంత భయంకరమైన పరిస్థితుల్లో ఈ రోజు లేవా లోకంలో ఎంతమంది రోగాలతో లేరు కనిపించకుండా అలాంటి వాళ్ళు నువ్వు ప్రభు నామం బట్టి నువ్వు ప్రభు దేవుని స్వార్త ప్రకటిస్తూ ఉంటే వాళ్ళందరినీ దగ్గరికి వస్తే నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళు విడదలబు అప్పుడు నీ దేవుడు చేస్తూ ప్రభు నువ్వు చెప్పగలవు ధైర్యం అందుకు పెట్టింది మనల్ని లోకంలో అందుకు ఇచ్చిన ఆయన అభిషేకం కాదు చెప్పిన వాళ్ళకి చెప్పుకునేది కాదు చెప్పాలి వాళ్ళకు అది కూడా ఒక బాధ్యత మనకి ఎంత కాలం చెప్తావులకి వాడు కూడా విని వాళ్ళ చెవి వాళ్ళు చెవులో పెద్దోళ్ళు చెప్తారు చెవుటి వాళ్ళ మీద ఎంత శంఖ ముదినా కూడా వాళ్ళకి ఏం లాభం ఉండదు అంట ఎందుకంటే ఎంత చెప్పినా కూడా ఏమి వినిపిస్తుంది చెప్పు అదే వినోళ్ళు చెప్పు వాళ్ళకి విని విని చెవులు మందం వైపు మూసుకొని పోయినాయి చెవులు వాళ్ళు హృదయ కాటం వల్ల వాకింగ్ వినలోని వాళ్ళందరూ ఎంతో చెవులు ఎంతో చెవులు వినటానికి దేవుని మాకు ఎవరు ఆదరణ కల్పిస్తారు వాళ్ళ ఆత్మలు ఘోషిస్తూ ఏడుస్తూ అలాంటి వాళ్ళ దగ్గరకు పోయి నువ్వు ప్రకటించాల అందుకు నీకు అభిషేకం ఇచ్చిండు కాబట్టి అలాంటి చోట్లు అలాంటి కృప దేవుడు మనకు అందరికి కనిగించాలా ఎక్కడ నశించిపోయింది నువ్వు అక్కడ వెళ్ళాలా నువ్వు ఎక్కడ అడుగు పెడితే వెలుగు ప్రకాశిస్తా అక్కడ ఆయన మహిమ దిగుతుంది అక్కడ చీకటి ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూస్తారు నీలో వెలుగు అక్కడ అక్కడ తేజలతో ఉంటుంది ఆయన మహిమ ఆయన దిగుతుడు వాళ్ళ మధ్యలో అప్పుడు చీకటి ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూసి ఆ చీకటి ఉన్న ప్రజలందరూ ప్రభు దగ్గరికి వస్తారు అప్పుడు చూస్తారు నిజమైన వెలుగు అప్పుడు వాళ్ళ గుడ్డితనం పోతారు అప్పుడు వాళ్ళు చెవులు ఇప్పబడితే అప్పుడు వాళ్ళు బంధగాలు జీవాలో అప్పుడు వాళ్ళు అసలైన జీవితం తెలుసుకోగలరు అది మనం ప్రకటించాలా అనే ప్రభు చెందు నడిపించాలా అలాంటి కృప ప్రభు మనకి అందరికి అనుగరించాలని ప్రార్థన చేస్తాం పరశుద్ధి దేవ మా ప్రియ పరువు తండ్రి నీకు ఎంతో వర్ణాలు ఇస్తయ్యా మహనతుల తండ్రి గడిచిన కాలం అంత మూడు కాచి నీ కృప వెంబడి కృపర్మకు అనుగరించిన నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయ్యా గొప్ప దేవ ఇక మధ్య కనసంలో నిన్న మీ సన్నిలో సమయం గడిపే భాగ్యాన్ని కృపర్మకు అనుగ్రించినారు ప్రభావ నా తండ్రి నశించిపోయిన దాని వ్యక్తికి రక్షించటకు రక్షించటకు ఈ లోకానికి మీరు వచ్చినారు ప్రభా ఒకప్పుడు మేము రచించిపోయిన వాళ్ళం ప్రభావ మేము మేము ప్రేమించలేదు కానీ మీరు మమ్మల్ని ప్రేమించిన నైనా మమ్మల్ని రక్షించుకున్నారు కాబట్టి ఈ రక్షణ సువార్త మేము అనేకలు ప్రకటించాలి అందుకు మిమ్మల్ని అభిషేకించినారు బీదలకు సువార్త ప్రకటించాలి గుడ్డి చూపు తీసుకొని రావాలా చర్ల వారికి కల్పించాలి నలిగిన వారిని విడిపించాలా ప్రభావ మీ హితవస్త్రము సమాధానమైన ప్రభావ మనుషులు తీసుకొని రావాలా లోకాధితమైన జీతంలోంచి ఓ ప్రభావ మీ యొక్క ఆత్మీయమైన తీసుకొని రావాలా ప్రభావ అందుకు మీరు మమ్మల్ని అభిషేకించినారు కాబట్టి ఈ రోజు మేము గ్రహించగలుగుతున్నాం ప్రభావ ఈ అభిషేకం మేము వ్యర్థం చేసుకోకుండా ఓ ప్రభావ మీరు ఇచ్చిన తలాంతులు మీ మై మొక్కకు మేము వాడాలా చీకటి వెలుగును మేము ప్రకటించాలా ఈ లోకం అంతా చీకట్లో ఉంది ప్రభావ వెలుగు లేదు ప్రభావ అందుకు మనుషులు ఎట్టు పోవాలి తెలియని ఈ లోకాతీతంగా ఎక్కడెక్కడ జీవిస్తున్నారు కానీ వెలుగు తెలియదు మార్గం తెలీదు కాబట్టి మేం మార్గం చూపించాలా మీ మార్గం మీరే మార్గం సత్యము జీవం ప్రభావ ఆ మార్గాన్ని మేము ప్రకటించాలా ఆ చీకటి వెలుగులో నడిపించాలా అలాంటి వెలుగుగా మీరు మమ్మల్ని పెట్టారు ఈ లోకంలో నీకు ఎంతో వందలు అర్పించుకున్న గొప్ప దేవ నీకే కృతజ్ఞతలైనా ఈ వెలుగులు చీకటి గల చోట్ల వెళ్ళి అలాంటి వెలుగే ఓ ప్రవ్వా వెలుగుని పెట్టేందుకు నీకు వందాల ప్రభావ ఆ రీతికి ప్రభా అనేకులు వెలిగించి సేవలు నడిపించమని ఎక్కడ చీకటి ఉందో ప్రభా అక్కడ మి నడిపించి బలపరచమని ఓ ప్రవ్వా ఈ భారం ప్రభావ దిన మీరు మాకు అనుగ్రహించి నడిపించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామవున ప్రాదిష్ట తండ్రి ఆ తూతం ప్రభా పశృద విశాయ మీకు వందనాలు ప్రభ వాక్యం చేత దేవ మా హృదయాలను మండించినారు మీకు వందనాలు ప్రభా దేవ మీకు ఎంతో లెక్కలేనని వందనాలు ప్రభా మీ ఆత్మ ఆవేశాన్ని ప్రభా మాతో తెలియజేసి ప్రభావం మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభా వాటిని మేము విడిచి విని విడిచిపెట్టకుండా వాటిని ప్రభా మా కంఠభూషంలాగా ధరించుకోవాలా మా హృదయం అనే మీద మేము వాటిని రాసుకొని వెళ్ళాలా ప్రభా మీ కొరకు జీవించడానికే ప్రభా రోషన్ కలిగి మాతో మాట్లాడినారు ప్రభా మీకు వందనాలు అయినా ఆ యొక్క రోష జీవితంలో ప్రభ రోషన్ని పుట్టిస్తుంది మీకు వందనాలు ప్రభావ మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా హ తండ్రి కృపగల రాజా ప్రభ మోన్నత దేవ మీకు వందనాలు ప్రభా మేము కూడా రాజా వెనకడుగు వేయడానికి వీలేదు మీ సేవ చేయట ప్రభావం మేము సాకులు నిర్లక్ష్యమైన జీవితం రీజన్స్ చెప్పుకుంటా ఈ జీవితాన్ని గడపద్దు ప్రభా మీరు ఇచ్చిన ఈ రక్షణని ప్రభా అనేకులకు ప్రకటించాలా ప్రభా దేవ పౌలు ఎలా సేవ చేసి ఉండో మీరు మొత్తం మాట్లాడినారు ప్రభా అదే రోషన్ గారికి మేము ముందుకు వెళ్ళాలా గ్రీస్తి దీసేస్తున్న లాక ఉండాలా ప్రభా మేము కూడా ఎవరితో ఎలా ఉండాలో ప్రభా అది మీ యొక్క ఆత్మ నడిపింపు చేత మమ్మల్ని నడిపించండి ప్రభా నీకు వందనాలైనా అవును ప్రభా చేపాలని ప్రభా మీరు ఒకవైపు ఏమని వాళ్ళ చెప్పినారు ఇస్ ప్రభా అది చెప్పేదాకా కూడా మేము వినాలా ప్రభ సొంత తలంపులతో సొంత ఆలోచనలతో మేము ఇవ్వడానికి వీలేదు ప్రభా దేవం మీకు వందనాలనైనా ఇస్ మీకే వందనాలు ప్రభా మీ నామంకే యుగ మహిమ కలుగుని గాక దయగల తండ్రి కృపగల రాజా దేవ నిర్లక్ష్యమైన జీవితాలను ప్రభావం మీరు మండించండి మీ నామం కొరకై ప్రయాస మీరు దీవించండి ప్రభా అవును ప్రభా మేము ఫుడ్కి బట్టలకి తీండికి, నిద్రకి ఆలోచించడానికి వీలదు ప్రభా మీ సేవ కొరకై ప్రభావ అన్నింటినీ త్యాగం చేసుకొని మేము ముందుకు నడిపింపబడాలా దేవ మాలో వృక్షాన్ని రేకెత్తించండి ప్రభా దేవ మా ద్వారా అద్భుతాలు జరిగించండి ప్రభావ అనేకులని ప్రభావం మీ యొక్క జీవ మార్గంలోకి మేము నడిపించాలా మేము నడిపింపబడుతున్న ఈ యొక్క మేము నడిపింపబడుతున్న ఈ వెలుగులో ఓ దేవ మీకు వందనాలు ప్రభా సీత చిల్కక్కి స్వతంత్రం ఎలా ఉంటదో అలా ప్రతి ఒక్క విశ్వాసికి అందరికీ ప్రభా మేము ఆ యొక్క వెలుగులోకి నడిపించాలా ప్రభా మీకే వందనాలు ప్రభా మీకే వందనాలు ప్రభా మీరు అలాంటి అభిషేకాలను మాకు దయచేయండి ప్రభా ఆత్మాభిషేకాన్ని దయచేయండి అగ్ని అభిషేకాన్ని దయచేయండి ప్రభా రోషం కలిగి లోకంలో మేము జీవించాలా ప్రభా తుది శ్వాస వరకు దేవా అనేకులని ప్రభావ వాళ్ళ జీవితాలను మీకు సమర్పించుకునేలాగునా ఓ ప్రభా అలాంటి అభిషేకం మాకు దయచేయండి అలా లోయ నడిపింపబడుతున్న వెలుగు సత్యంలో వాళ్ళని కూడా నడిపించాల ప్రభాలోయ మీరే తోడుగుండండి మహిం పొందండి ఏసయ్య మీరే గొప్ప దేవుడు ప్రభా ఆది అంతా మీరు ప్రభా అల్ఫాగ మీరే ప్రభా మీరుంటే మాకు జాలే ప్రభా ఈ లోకంలో మాకు ఏమొద్దు ప్రభాయ దయగల తండ్రి మీకు వందనాలైనా అన్న టీమ్స్ ని కూడా మీరు ఇంకా విజృంభించి ఆశీర్వదించండి అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రభా అనేక మందిని ప్రభా ఎన్నో సాక్ష్యాలు వింటుంటే చాలా సంతోషం అనిపిస్తుంది ప్రభా ఏదో సంపాదించుకున్నాం జీవితంలో ఒక ఆశ ప్రభా ఇంకా రేకెత్తుంది ప్రభా వందనాల తండ్రి ఈ సంతోషాన్ని ప్రభా మాకు తుది శ్వాస వరకు లేదా మీరు అక్కడ అనంతరం వరకు నిల్పని మా హృదయాలలో మీ నుంచి ప్రభా మీ కృప నుంచి మేము తొలగిపోవడానికి వీలదు ప్రభా పాప జీవితం మా శరీరాశ నేత్రరాశ జీవ సంపూర్ణంగా మాల నుంచి తొలగించే చేయండి హలే లూయా క్రీస్తే చావైన మేలు అని మేము తీర్మానం చేసుకుని ముందుకు నడిపింపబడలాసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఏసు క్రీస్తు కృపా సమాధానం నడిపి మనకందరికీ ఏవి ప్రేమ రూపాయలను ప్రదర్శిస్తారు కుటుంబాలకి ఇంకెంతమంది ఆరాధనకు రాలేదా కుటుంబాలకు సదాకాలం తోడైన్ కాక ఆమెన్